కళ్ళు ప్రార్థన చేశాం సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తివంతుల సర్వోన్నతుల సర్వ సృష్టికి మూలకారు ఆది సంబూతులకు దేవ నా ప్రభావ నీకు గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా నేను నూతనమైన కృపను మాకు అనుకరించిన ప్రభావ మమ్మల్ని సజ్జులుగా పెట్టుకున్నా నీకు వందాలేసయ్యా యువారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా నీకు వందాలేసయ్యా మీ కృపలో భద్రపరుచుకున్నారు ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభా నతను మీకు సన్నిధికి వచ్చిన ప్రభావ మీరు మాతను మాట్లాడండి ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రించండి పాటల ద్వారా మా ఇంట్లో వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన స్వరం తగ్గ మీరు సిద్ధంగా మీరు మాట్లాడండి మీ తలంపులు మీ ఆలోచన మాకు మా తలంపులు కొట్టివేండి ప్రభావ మీ తలంపులు మాకు ఈ ఆరు అదనంతట్లో మీరు ఆధిపత్యం నడిపించండి పశుదాసలు ఇచ్చేనైనా రానే బిడ్డ త్వరగా నడిపించండి నాదేమైనా ప్రభావ మీ ఆకటి దినాలు ఉంటున్నాం ప్రభావ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఎక్కడ నేను వైరస్ విజృంభిస్తుంది ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు కాపాడండి ప్రభ వైరస్ రైతులందరినీ మీరు స్వస్థపరచండి ప్రభ వారి జీవితాలు మీకు సమర్పించుకోలేకన్నా పత్తి బిడ్డ మీరు ఆకర్షించుకోండి వాళ్ళ పాపం క్షమించండి ప్రవ్వ ఈ కనికిరని చూపించండి మా దేశం పట్ల ప్రవ్వ మా దేశం పట్ల ఉన్న ప్రజల మీద స్వస్థపచ్చని క్షమించండి ప్రవ్వ వారి పక్షంగా మేము ప్రాథిస్తామైనా మీకు ఒకవేళ జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళంత విడుదల పొందాలి ఎంత ఎంత సీరియస్ కండిషన్స్ లో వెంటిలేటర్ల మీద ఎంతమంత సీరియస్ వైరస్ కానీ ప్రభుత్వం అందరి మీరు తాకండి స్వస్థ పచ్చి మీకు ఒక మరొక అవకాశం బిడ్డలకు అనుగ్రహించి ఈ ప్రవ ఈ నామానికి మైమి తెచ్చుకొని ప్రార్థిస్తామైనా ఆరాధనలో పాల్గొంటున్న అందరినీ దీవించి ఆశ్రయించండి ఆరదంతట్లో మీరు నడిపించే ఆధిపత్యం ఇచ్చండి పరిశుదాత్మ మీద దయచేసి ఆడలదారు వాక్యంగా మీరే మహిం పొంది నడిపించమని ఏసుక్రీస్తు పరిశుధ నామ ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ ఆమెన్ చిన్న పిల్లలు నేను మెల్లమెల్లగా నడుపును నేను ఏసయ్యా Milla, Milla, Gana, Rupu Isaya, Isaya, Isaya, Isaya, Isaya, Haliluya, Haliluya, Haliluya. E. Sayyaya E. Sayyaya Hallelujah Hallelujah Hallelujah Chinnagoro Pilla Nunu E. Sayyaya Melanala Ga Narupu E. Sayyaya Chinnagoro Pilla Nunu E. Sayyaya మెల్ల మెల్లగా నడుపు వేసయ్యా శాంతి జలముల ఎందు పచ్చలో కాంతి బాటాలో నడుపు వేసయ్యా శాంతి జలముల ఎందు కొత్త బాటలో శాంతి బాటాలో నడుపు వేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా చిన్న దొర పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడు పో యేసయ్యా చిన్న దొర పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు వేసయ్యా శత్రువైన సా తాను ఎదుటను విందు చేసి నావు నాకు ఏసయ్యా శత్రువైన సా ఎదుటను విందు చేసి నావు నాకు ఏసయ్యా Isaya, Isaya, Isaya. Hallelujah, Hallelujah, Hallelujah. Chinna Guruji, Isaya. Hallelujah. Amen. Thank you. Shravan, pleasure. Hallelujah. Chinna ka prahar dha in Jesus'i, Devan Vakyan Dhanis. Chinna ka prahar dha in Jesus'i. సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుల జీవం గల తండ్రి జీవాధిపతి నీకే వందాలిసయ్య మహోన్నతులకు దేవ మహిమా స్వరూపకు తండ్రి నీకు వందాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా ఇక దీనిని ఎంతోమంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారనైనా మీ కృప ద్వారా బట్టి నీకు వందాలిసయ్యా ఇక మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యమే ధ్యానించిపోతుందిగా ఇక నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించండి వాక్యంలో ఆత్మీయ నేతలు ఇప్పటిని ప్రభావతో మాట్లాడండి నా దేవన ప్రభావ యుగ సమాప్తి చివరి అంచెలు ఉంటుండగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ఈ శ్రమల కాలంలో ప్రభా బహు భయంకరంగా శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి ప్రతి సమస్య మేము ధైర్యంగా నిలబడాల ప్రభా ప్రతి విషయంలో ప్రభావ భయపడకుండా సందేహపడకుండా ప్రభా అనుమానించకుండా ప్రతి క్షణం మీ అంది విశ్వాసంతోనే ముందుకు పోవాలి ప్రభావ అలాంటి సేవా జీవితం నడిపించాలి ప్రభావ అనేకలు ప్రేమ చల్లారిపోతున్నారు యుగ అనేకలు విశ్వాసం పోతున్నారు ప్రభా అయినా కాబట్టి ప్రభా అలాంటి కాలువలు మేము ఉంటున్నాం ప్రభా మా విశ్వాసాన్ని మేము ఇంకా రెట్టింపు చేసుకోవాల ప్రభావ ఆ కలువరిశిలో చూపిన ప్రేమను మేము ఎత్తి పరిస్థితులు మేము మర్చిపోకుండా ప్రభావా ప్రేమను మేము ధ్యానిస్తూ ప్రభావా అది ప్రభావి మా జీవితంలో అవలంబించుకుంటూ ముందుకు సాగిపోయా ప్రభావ అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని వాక్యం ధ్యానిస్తాను మీరు మాతో మాట్లాడమని ఏసుకృత పరిశ్రమ ప్రార్థిస్తాం తండ్రి ఆమె కేతుల రచన పత్రికల నుంచి మనకు వాక్యం చేస్తున్నాము అపోసరిన పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఫస్ట్ పీటర్ ఫోర్త్ చాప్టర్ టూల్వ్ వర్డ్ ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగోచున్న అగ్ని వంటి మహాశ్రమను గుచ్చి ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి క్రీస్తు మహిమ బయ మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారేనంతగా సంతోషించండి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలని మహిమ సరిపె ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధనిలు చూడండి చేతుడు ఇక విషయాన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తున్నాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ లోకంలో ఎంతగానో శ్రమ మనకి కలుగుతుంటది కదా ఎందుకంటే ఇది శ్రమల కాలం ఖచ్చితంగా ఇది శ్రమల కాలం ఎందుకంటే ఆయన రాకట్లో ఎట్లా ఏం జరుగుతుందో అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి ప్రతి ప్రవచనం బైబిల్లో రాయబడ్డాయి కానీ ఆ ప్రవచనలన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏ రీతిగా అవి వాటి టైంలో వాటి కాలంలో అవి నెరవేరుతూ ఉంటాయి ప్రతి ప్రవచనం అది అది మనకు తెలుసు ఎందుకంటే దేవుడు మనకు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఆ విషయాన్ని మనకు దేవుడు బయలుపొచ్చింది కదా మనకు ఆ విషయం దేవుడు బయలుపొచ్చిండు కానీ ఆ టైంలో ఉంటున్నప్పుడు మనము ఎట్లా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ చివరి టైంలో అనేకులు భయంతో పరిగెడుతున్నారు భయం భయంతో మనుషులు పరిగెడుతున్నారు ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితులు కాబట్టి మనకు మటుకు ఎలాంటి భయం లేదు ఎందుకంటే ఏ మనకు కొండ మన కోటాద మన దాగుకొనే చోటు కాబట్టి ఈ చివరి కాలంలో విశ్వాసమైన మనము ప్రభు మనం అంతా కూడా ధైర్యంగా ఉండాలా ఎందుకంటే కాపాడేది మన ప్రవ్వే ఏసు ప్రభు తప్ప ఎవరిని కాపాడలేరు కాబట్టి మనం ఆయన నమ్ముకున్న గనక ఈ శ్రమల కాలంలో దేవుడు మనతో పాటు ఉంటాడు అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలంత అంటే అగ్ని వంటి అంటే అగ్ని గుండబోయేది శ్రమ చూడండి బంగారము మనకు తెలుసు బంగారం ఏం చేస్తారు ఆ బంగారం బాగా కాలుస్తారు కదా అది కొలిమిలో పోయినప్పుడు దాని కొన్న పోతా ఉంటుంది అది మంచిగా ఆ కొలిమి నుంచి బయటకు వచ్చి ఎట్లుంటుంది అనేది దగ్గదగ కాబట్టి మన విశ్వాసం కూడా అట్లా ఉండాలా శ్రమల కాలంలో ఉన్నప్పుడు మన విశ్వాసం కూడా ఆ బంగారం లాగానే శుద్ధీకరింపబడాలి మనం మన జీవితాలు కూడా అట్లా శుద్ధీకరింపబడాల శ్రమ నాకొద్దు అని చెప్పడానికి వీలేదన్నట్టు చాలా మంది అంటారు నాకు ఎందుకు ఈ శ్రమలు చాలా మంది అంటారు కదా కాబట్టి అలా అలా అనటానికి వీలేదన్నట్టు ఎందుకంటే ఇక్కడ ఉంది వాక్యం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు శరీరం మంది శ్రమ గనుక మీరును అతి మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడు చూడండి శ్రమను ఎవరైనా ఆయుధంగా ధరించుకుంటారా ఆశ్చర్యం కదా శ్రమను మనం ఆయుధంగా ధరించుకోవాలంట ఎక్కడ మనం మనం చూడం మన ఆ రీతిగా ఎందుకంటే ఆ శ్రమను ఎట్లా ఉన్న శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నవాడు ఆ శ్రమను ఆయుధంగా ఎట్లా ధరించుకోవాలన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఆయన చేయించిన మన ప్రభు ఆ రీతిగా ప్రతి శ్రమను ఆయన కదా ప్రతి శ్రమ విజయం పొందింది ఆయన మీద ప్రతి దాంట్లో దుష్టుడు ఆయన శోధించోధించినప్పుడు ప్రతి దాంట్లో ఆయన విజయం పొందిడు మన ప్రభు కాబట్టి ఈ ఆయన శ్రమ పడిన కనుక మీరు నువ్వు అన్నప్పుడు చూడండి క్రీస్తు శరీరం మంది శ్రమ పడిన కనుక మీరు నువ్వు అన్నప్పుడు మన గురించి చెప్తున్నాడు అతి మనసును ఆయుధంగా ధరించుకున్నాడు అంటే ఏసు ప్రభుక మనసు మనం ఆయుధంగా ధరించుకోవాలంటే ఇంకో విధంగా శ్రమను కూడా మనం ఆయుధంగా ధరించుకోవాలా ఆ శ్రమను నువ్వు ఆయుధంగా ధరించుకోవాలంటే శ్రమే నీకు ఆయుధం అన్నట్టు అంటే ఆ శ్రమను నువ్వు జయించాలంటే దాన్ని నువ్వు ఆయుధంగా మార్చుకోవాలి ఎట్లా మార్చుకుంటూ కష్టం కదా చూడండి అది మనం అర్థం చేసుకోవాలి ఈ ఫేస్ ఇప్పుడు మనకు అవసరం అన్నట్టు ఈ టైంలో కాబట్టి మనం అంత భయంకరమైన కాలం ఉంటున్నాం కాబట్టి మనం భయపడదాని విషయం మనకు ఉంది ఎందుకంటే మనకు దృఢమైన నిశ్చేత ఉంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దృఢమైన నిశ్చేత ఏ రీతిగానే సరే ఆయన కాపాడుతారు ఆయన కాపాడుతున్నది మన ధీమా గుండం నిర్లక్ష్యంగా కాబట్టి ఆయన రెక్కల కిందకు మనం రావాలా కోరి తన రెక్కల కింద ఉన్నంత చేద్ద ఏం చేయలేదు అవి ఎప్పుడైతే రెక్కల కింద నుంచి బయటకు పోతాయో ఖచ్చితంగా గద్దెకి తనుకోబోతుంది చూడండి కాబట్టి మన మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఆయన రెక్కల కింద మనం ఉండాలా అప్పుడే మనకు ఆశ్చర్యం ఉంటుందన్న విషయం చెప్తుండం ఆయన రెక్కల కింద రావటం ఆయనను సంపూర్ణంగా మనం సమర్థించుకొని ఆయన కొరకు జీవించాలా ఆయన వాక్యం ప్రకారం జీవించాలా మరి విశేషంగా ఆయన స్వార్థ అనేకులు ప్రకటించాలా ఆయన సంగతిలో మనం జీవించాలా విశ్వాసంతో కాబట్టి ఆ యొక్క శ్రమను మనం ఆయుధంగా ఇక్కడ ఏం చెప్తుందంటే మీ ఆ వంటి శ్రమల గురించి ఏదో వింత కలుగుతుందని మీరు ఆశ్చర్యపడొద్దంట నాకు ఏదో అయిపోతుంది నాకు ఏమై అయిపోతుంది అని మనం ఎప్పుడు కూడా మనం భయపడద్దు అంట చూడండి పేతురు చూడండి ఈయన గురించి పేతురు గురించి మనం ధ్యానించినప్పుడు పేతురు ఒక రోమా సామ్రాజ్యంలో సైనికులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద లోయ ఉండేదాన్ని ఒక భయంకరమైన చీకటి గదులో ఆయన పడేసింది ఆ చీకటి గదిలో పడేసినప్పుడు ఆయన అన్నం సరిగి పెట్టుకోలు కాదు కాబట్టి ఆ టైంలో చచ్చిపోయిన చవాలు కూడా ఉంటాయంట ఆ గదిలో అంత భయంకరమైన శ్రమ అనిపించింది ఆయన ఎతురు ఆయన చనిపోయిననుకున్నారు చాలా మంది అంత కఠిక శ్రమ అన్నం పెట్టేటోళ్ళు అంత భయంకరంగా శ్రమ అనిపించింది ప్రభు కొరకు ఆయన అంత శ్రమలుగా అనిపించింది కాబట్టి అది రుచి చూసింది కాబట్టి ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు అంత శ్రమ రుచి చూడలే ఇక ఇంకా రుచి చూస్తున్నామో మన శ్రమలు అంత శ్రమలు మనం ఎప్పుడు పొందలే కానీ ఒక విషయం ఏమైనా అర్థం చేస్తున్నంటే ఆ శ్రమల నుంచి మీకు ఏదో ఒక జరుగుతుందని మీరు ఆశ్చర్యపడొద్దని చెప్తున్నా అక్కడ అంటే వాళ్ళు ఆ శ్రమ నుంచి విజయం పొందినారు కాబట్టి వాళ్ళకు మాదిరిగా మనం కూడా ప్రభు నమ్ముకున్న మనం కూడా అలాంటి విజయం పొందుకొని శ్రమల నుంచి మనం తప్పించుకొని ముందుకు పోవాలా అనే విషయం ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తాం చూడండి ఏముంది అక్కడ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో పాలువారయ్యేనంతగా ఆనందించమని అంటే మీరు ఆ శ్రమలు అనుభవించినప్పుడు ఏసుకూ ఆయన శ్రమలో మనం కూడా పాలు పొందినం అనేది అర్థం చేసుకోవాలంట చూడండి అట్లా ఎవరైనా అర్థం చేసుకోవాలి అంటే ఆయనతో పాటు నేను శ్రమ పొందిన మనం చూస్తాం మన రోమిలు రాచిన పత్రికల్లో క్రీస్తుతో పాటు మనం చనిపోయిన వాళ్ళం సమాధి చేయబడిన వాళ్ళం ఆయనతో పాటు తిరిగి మూడుదల లేచిన వాళ్ళం మనం పునరుద్ధరణ పొందిన వాళ్ళం మనం అంతా కాబట్టి ఆయన సాదృశ్యమైన పునరుద్ధరణ మనం పొందినాం కాబట్టి ఆయన శ్రమలో కూడా మనం పాలువారు కదా ఆత్మీకి అర్థం చేసుకోవాలా కాబట్టి అంతగా మనం పాలు పొందిం కాబట్టి మనం అంతగా ఆనందించమంటున్నాడు చూడండి ఎవడైనా శ్రమ వచ్చిందో ఎవడైనా ఆనందిస్తాడ ఎవరు ఆనందించాడు కదా నాకు శ్రమ వచ్చింది అంటాడు ఈ శ్రమ నుంచి నేను ఎట్లా విడుదల పొందాలి తెలియదు కదా చాలా మందికి మార్గం తెలియదు కానీ శ్రమల నుంచి ఇరికిపోతూ ఉంటాడు అన్నట్టు కాబట్టి శ్రమ నుంచి ఎట్లా దక్కించుకోవాలనేది కూడా మార్గాలు ఉన్నాయి బైబిల్లో ఎప్పుడు మనకు అవి తెలిస్తాయి మనం బైబుల్ వాక్య చదివినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు అవన్నీ దేవుడు మనం చూపిస్తూ ఉంటాడు అప్పుడు దాని నుంచి మనం దక్కించుకొని ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మార్గం చూపిస్తూ ఉంటాడు కాబట్టి శ్రమలో మనం ఇరికిపోవద్దు ఎందుకంటే ఈ పట్టబడతారు అందరూ చూడండి అందుకే ఇక్కడ ఏముందంటే క్రీస్తు శ్రమలో మీరు పాల్వ్వాలి అని క్రీస్తు మహిమ నామం నిమిత్తము మీరు నిందల పాలన నెల మహిమ స్వరూపి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిన కనుక చూడండి మనం ఎప్పుడైతే నిందల పాలైతే హింసలు ఎంత ఎంత భయంకరం వచ్చినా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి మహిమ స్వరూపి ఆత్మ అన్నాడు అంటే దేవుని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిన కనుక మీరు ధన్యులు అంటే మనలో మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఆయన మన రుచి ఆయన ఆత్మ రూపంగా మన హృదయంలో ఉండి మన బ మనల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి నింద నీ మీద పడింది అంటే ఆయన మీద పడ్డట్టు నింద ఈ వాక్యం ప్రకారంగా నాకు నిందలు వస్తాయి నాకు ఇన్ని వస్తాయి అని చెప్పి చాలా మంది చెప్తారు కానీ నువ్వు ఈ దేని నిందలు పడుతున్నావు రెండు విధాలుగా నువ్వు సంపూర్ణంగా విశ్వాసంలో పోతుంటే నీకు ఉంటారు నేను కింసపరిచేలాగా ఒక ఒక ఒక విధంగా చెప్పాలంటే మనం కావాలని చేసుకుందాన్ని బట్టి ఉంటారు కానీ ఏ నింద భరిస్తున్నావు మనం ఇక్కడ ఆయన మహిమ మహిమకు సంబంధించిన నింద ఈ లోకా నిందలు భరిస్తే అది పనికిరంది అన్నట్టు ఆయన నామం నిమిత్తం నిందల నిందలు భరిస్తే నువ్వు ధన్యుడు అన్నట్టు ఈ వాచ్యం ఆ రీతి చెప్తుంది కాబట్టి మన అలాంటి ధన్యత మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆయన సన్నిధిలో మనం ఆయన ఆత్మ మన అందుకే మనం పరిశుధాత్మ అభిషేకం గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కాబట్టి హోలీ స్పీడ్ అనేది చాలా ముఖ్యం ఈ చివరి కాలంలో ఎందుకంటే ఆయనకు ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఎలాంటి శోధన జయించలేవు ఎందుకంటే ఆత్మ సత్యం అంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను సత్యంలో నడిపిస్తుంది సత్యం నిన్ను స్వతంత్ర చేస్తుంది అప్పుడు నీకు దేవుడు ఆ రీతిగా నేను నడిపిస్తూ ఉంటాడు నువ్వు అది గ్రహించగలవు ఆ సత్యం కాబట్టి సత్యస్వరూప ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలో నడిపిస్తున్నాడు మన ప్రభు కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నేను సత్యం తెలుసుకుంటావు కాబట్టి మనం ఒక విధం ఏంటంటే మనం రక్షణ పొందినం బాగ్యత్వం పొందినము ప్రభు మందిరానికి వెళ్తున్నాం చాలా మంది మాలు కానీ ఒక విధంగా కరెక్టే కానీ దేవునికి ఆత్మ పొందుకున్నవా అది ముఖ్యం కదా ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు పౌలు కాబట్టి అందుకే పరిశుధాత్మ అభిషేకం మనం అడగాల అడిగితే దేవుడు ఇస్తాడు పరిశుధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు కొలత లేకుండా ఇస్తున్నాడు కాబట్టి మన కొలత లేకుండా మనం అడగాల రవ్వని ఆత్మ నాకు ప్రార్థన చేసినప్పుడే నువ్వు ఈ నిందల ఈ శ్రమలో నువ్వు విజయం పొందగలవు ఎందుకంటే ఇక్కడ దేవుని ఆత్మకు కనిపిస్తుంది ఇక్కడ మీరు అలాంటి శ్రమలో మీరు ఉన్నప్పుడు దేవుని ఆత్మ మీద నిలిచిన కనుక మీరు ధనులు అంటే దేవుని ఆత్మ ఉంది ఆత్మ నీలో కంటే వాళ్ళంతా కూడా శిష్యులంతా కూడా ఆయన ఆత్మలకు సంపూర్ణంగా ఎదిగిన వాళ్ళు ఆ ఆ సంపూర్ణతలో పోయి వాళ్ళు ఏం చేశారంటే అంతగా దేవుళ్ళు లీనమైపోయి ఆ రుచి చూసి అంత శ్రమలోచినా కానీ భయంకరంగా అతసాక్షులైన కానీ వాళ్ళ మటుకు ప్రభుని విడిచిపెట్టలే చూడండి మనం ఆ రీతిగా ఉండగలమా కాబట్టి మనం ఉండాలని వాక్యం చెప్తుంది కాబట్టి అందుకే ఓలి స్త్రీ అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఆ ఏంటంటే ఆ యషయ గ్రంథంలో నుంచి ఒక వాక్యము చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు అది అది నాకు ఇంకా దాన్ని ఇంకా చాలా ఎన్నో విషయాలు ఉన్నదంటే కానీ నాకు కొంతవరకు నాకు అర్థమైంది వాక్యము అది సంపూర్ణంగా నేను అర్థం చేసుకోలేకపోయినా కానీ నాకు అర్థమైన విషయాలు నేను చెప్తాను మీతో పంచుకోవాలనుకుంటున్నాను యశోగ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో ఇది శ్రమలకు సంబంధించిన వాక్యము కాబట్టి ఈ శ్రమల మనుషులు ఎట్లా భయంతో ఉంటారు అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రాసింది చూడండి యశోగ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో చూస్తున్నాం మనం ఈ అధ్యాయం మొత్తము శమలకు సంబంధించింది వాళ్ళంతా ఇస్రాల్ ప్రజల్ని దోచుకున్నారు ఆ రాజుల కాలంలో అంతా భయంకరంగా ఉన్నారు కాబట్టి గొప్ప జనం అంతా అరీతిగా అయిపోతారు చివరికి కాబట్టి ప్రభుని కూడా విచ్చిపెట్టి వాళ్ళు భయంతోనే పరిగెత్తారని విషయం ఒక చెప్తాం చూడండి పద్నాలుగు వచ్చిన ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సిఎనులను ఉన్న పాపులు దిగులు పరుచున్నారు చూడండి సిఎను అన్నప్పుడు అర్థం చేసుకోవాలా సియోను పర్వతం ఉన్నప్పుడు ఏ శ్రో ఆ పర్వతం మీద గొరపిలతో పాటు ఉంటారు లక్ష్యం గుంపు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు సియోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు అన్నారు అంటే పాపులు అంటే ఎవరు పాపం చేసిన వాళ్ళనా కాబట్టి మేము అర్థం చేసుకోవాలా భక్తిహీనులు అన్నా ఏ రీతిలో మనం అర్థం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు దిగులు పరుచున్నారంట ఎందుకన్నప్పుడు భక్తి దిగులు పరుచున్నారు వణుకు భయము భక్తిహీనులకు పుట్టాను పట్టాను చూడండి వణుకు భక్తిహీనులను పట్టాను అంటే భక్తిహీనులు అంటే ఎవరు భక్తిలో నుంచి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాళ్ళు వాళ్ళు భక్తిహీనులు అంట వాళ్ళు దిగులు పరుస్తున్నట్టు అంటే సంపూర్ణంగా కంప్లీట్ గా సత్యంలో లేని వాళ్ళు అంటే ఆచారబద్ధమైన జీవితం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు చూడండి మనలో ఎవడు నిత్యము అన్నప్పుడు ప్రతిరోజు దహించు అగ్నితో నివసింపగలడా అంటే అగ్నిలో ఎవరైనా నివసింపగలడా ఇది ఆశ్చర్యం కదా అంటే ఇది ఒక శ్రమకు సంబంధించింది కదా కాబట్టి మన దేవుడు ఆయన దహించు అగ్ని కదా మన ప్రభు ఏ ప్రభు దహించు అగ్ని అయన దహించు అగ్ని కాబట్టి ఆయన మన ప్రభు దహించు అగ్ని అయినప్పుడు ఆయన ఆయనను దహించుకున్న మనం కూడా అగ్నియే కదా ఎందుకంటే ఆయన స్వరూపం కదా మనం ఆయన మహిమ మనం మహిమ మనం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాల్చు కాల్చుచున్న వాటితో నివసింపు నివసించును ఏం కాల్చబడుతుంది చూడండి ఈ విధి మనకు చాలా కష్టతరం ఉంది ఈ వాక్యం అర్థం చేసుకోనికి మనలో ఎవడో నిత్యము కాల్చు వాటిని సింపగలడు నీతిని అనుసరించి నడుచు నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చే లాభమును ఉపేక్షించు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయ్యను మాట హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు వాడు ఉన్నత స్థలముల నివసించను అలలియ ఈ మన ప్రభువుతో పాటు ఆయన దహించు అగ్ని ఆయనతో పాటు నువ్వు నిలబడాలంటే చూడండి ఈ రీతికి ఉన్న ఆయన సన్నిధి నిలబెడతారంట ఈ రీతికి ఆయన సన్నిధిలో నిలబెడతారంట చూడండి అందుకే మనం ఒక వాక్యం చూస్తాం ఎక్కడ చూస్తాం ఆ కీర్తన గ్రంథంలో చూస్తాం మన వాక్యం కీర్తన గ్రంథంలో ఉంది వాక్యం ఒక వాక్యం ఏముందంటే కీర్తన పదిహేను అధ్యాయంలో యహోవా నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు చూడండి ఆయన గుడారంలో మనం నివసింపగలమా అంటే ఆయన గుడారం అంటే ఎవరు ఆయన మందిరమే కదా ఏసులవి మందిరం కాబట్టి ఆయన ఆయన మనల్ని మందిరంగా మార్చుకున్నాడు కాబట్టి ఆయనలో ఆయన గుడారంలో మనం నివసించాలంటే అతిథి ఎవరు నివసింపగలడు నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవడు చూడండి ఇది ప్రశ్న అన్నట్టు కాబట్టి ఆయన ఆయనతో పాటు మనం నివసించాలా ఆయనతో పాటు మనం ఉన్నప్పుడే ఈ శ్రమల నుంచి మనం తప్పించుకోగలం ఎందుకంటే ఒక విధంగా మన ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలా ఈ ఎపిస్ రాసిన పత్రికా రెండో మనం చూస్తాము మనము ఆయన క్రీస్తుతో కూడా మనం లేపి ఆయనతో పాటు పరలోక మందు ఆయనతో ఆయన పక్కన మనం కూర్చున్న అని వాక్యం తీస్తాం మనం అంటే ఈ క్షణము మనము ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మనం మన ఇక్కడ లేము స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకుంటే మనము ఏ పక్కన ఉన్నాం ఆయన సింహాసనం పక్కన మనం కూర్చున్న వాక్యం ఉంది ఎప్పసరాల్సిన పత్రిక అంటే అంత ఆత్మీయ విధమైన జీవితంలో మనం పోగలుగుతున్నావా ఎందుకంటే ఆత్మలో జీవించేవాడు కనిపించరు కదా అది కనిపించదు అది ఆత్మీయమైన జీవితం కనిపించేది కాదు అది మిస్ట్రీ అన్నట్టు ఒక మర్మంలాగుంటది కాబట్టి అది ఎప్పుడైతే మనం ఆత్మలో అంతగా ఎదుగుతుంటామో అది మనం అప్పుడు మనం అర్థం చేసుకోగలం అందుకే మనకు హోలీ స్త్రీ డాన్ చాలా ముఖ్యం అన్నట్టు పరిశుధాత్మ అభిషేకం కాబట్టి ఆయన గుడారంలో మనం నివసించాలంటే ఏ స్కతో పాటు మనం నివసించాలంటే మనకి ఎంత దళితుండాలా కాబట్టి శిష్యులు మనం చూస్తాం మనక్కడ కొండ మీద ఆయన రూపాంతం పొందినప్పుడు ఆ మోస ఏలియ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు యోహాను యాకోబు చేతులు ముగ్గురు అక్కడ ఉంటారు వాళ్ళు ఆయన ఆయన మహిమ శరీరం వెలించుకున్న ఎప్పుడైతే ఆయన మహిమ దిగుతుందో ఆయన రూపాంతం పొందుకుంటే అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు భయపడి పారిపోతారు వాళ్ళు పారిపోయి ముఖమంతట ఉంచుకుంటారు అంటే ఆయన మహిమని చూడలేకపోతారు అంటే ఆయన ఆయన ప్రభావము ఆయన శక్తి అంత గొప్పది కానీ మోస ఏలియాలు చూసింది కదా అంటే మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు ఆయనతో పాటు మాట్లాడుతున్నారు అక్కడ కానీ వీళ్ళు వాళ్ళు ఆ దర్శనం చూసింది కానీ వాళ్ళు చూడలేకపోయినారు వాళ్ళు కాబట్టి మన ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళు ఇంకా అంత సంపూర్ణంగా ఎదగలేదన్నట్టు పేదరి అంతా కాబట్టి ఆయన చూపించింది ఆ రీతిగా ఆయన ఆయన దేవుడు అని అది గ్రహించగలిగినారు వాళ్ళు అక్కడ కాబట్టి ఆయన ఆయనతో పాటు మనం కూడా ఆ రీతిగా నివసించాలంటే కానీ దినము ఆయన ముందు మనం నిలవాలంటే మరి ఆత్మలో మనం సంపూర్ణంగా ఎదగాలి కదా ఇంకా మనం శరీరం ఉండటానికి వీలలేదు కదా దినదినం మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుకుంటా పోతాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎవరైతే ఎవరు ఉంటారంట అక్కడంటే నరహత చేయకుండా ఆ లంచం పుచ్చుకోకుండా యథార్థంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉన్నత స్థలంలో ఏం ఇది ఆశ్చర్యం కదా కాబట్టి మనం ఉన్నత స్థలంలో అంటే ఆ సియోను పర్వస్తి మనం నిలబడాలంటే మనం ఆ రీతికి ఉండాలన్నట్టు కాబట్టి ఆయన మనం కాపాడబడాలంటే ఎప్పుడు ఆయన ఆయన సైన్యులు ఆయనతో పాటు ఉన్నవాళ్ళం కదా పరలోకం వాళ్ళం మనం అంట పరలోకంలో ఉన్నవాళ్ళం అయితే మరి కింద ఉన్నమన్నప్పుడు మనం ప్రకృతి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆయనతో పాటు ఆత్మలో ఉన్నవాడు ఆత్మస్వరూపి కదా మీరు మీరు ఆత్మస్వరూపులు అంటారు కాబట్టి ఆయన మన ఆత్మలోనే మనం అన్ని చూడాలా అనే విషయం అని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే పదహారు వచనంలో పర్వతంలోని చెలలు అతనికి కోట తప్పక అతనికి ఆహారం దొరుకును చూడండి పర్వతంలోని చెలలు అతనికి కోట అంటే పర్వతాల మీద అతను కోట అంటే అలాంటి వ్యక్తి ఎంత ఉన్నత స్థితిలో ఉంటాడు అనే విషయం ఒక గ్యాపం ఆయన అంటే ఆయన ఎదుట నిలబడే వాళ్ళు ఎట్లా ఉంటే ఆయన ఎదుట నిలబల నిలబడగలరు అని ఇక్కడ వాక్యం చెప్తుంది పదిహేను వచ్చిన చాలా ముఖ్యమైనది ఏముంది అక్కడ నీతిని అనుసరించి అంటే రక్షణ మార్గం అంటే రక్షణ పొందిన వాడు నీతిని అనుసరించడం అంటే నీతిని ప్రకటించడం నీతిని ప్రకటించి ప్రతివాడు నీతి వాక్యం మన నీతి చెప్పినప్పుడు రక్షణ పొందిన వెంటే నీతి కాబట్టి అసలైన నీతి ఏ రీతి ఉన్నప్పుడు నీతిని ప్రకటించాలి అంటే రక్షణ మనం ప్రకటించినప్పుడే మన నీతి అన్నట్టు కాబట్టి నీతిని అనుసరించి నడుచు యదార్థంగా మాట్లాడచ్చు అంటే మనం ఎప్పుడు కూడా యదార్థంగా మాట్లాడాలంట యథార్థత అంటే మన లోపల ఏముందో బయట కూడా అదే ఉండాలంట యదార్థమైన హృదయం కలిగి ఉండాల అట్లా మాట్లాడే తర్వాత నిర్బంధం వలన వచ్చే లాభం ఉపేక్షింపించు లంచం పుచ్చుకోనకుండా అంటే ఇవన్నీ పొందుకోకుండా లంచం పుచ్చుకోకుండా చేతులు మలుపుకొని అంటే హత్య చేయటము చెవులు మూసుకొని చెడుతనం చూడకున్న కన్నులు మూసుకునే వాళ్ళు అంటే ఈ లోకాన్ని సంపూర్ణంగా కంప్లీట్ గా విసర్జించిన వాళ్ళు అన్నట్టు అంటే చెడుతానని అసహించుకున్న వాళ్ళంట వాళ్ళు తప్ప వాళ్ళే ఉన్నత స్థలంలో నివసిస్తారంట చూడండి మన ప్రభు ఉన్నత స్థితిలో ఉన్నవాడు కదా సీఎను ప్రభుత్వం ఉన్నత స్థితి ఉన్నాడు మన ప్రభు ఆయనతో పాటు నువ్వు నివసించాలంటే ఆయన సంధిలో మనం పోయి మాట్లాడాలంటే ఆయనతో మనం సంభాషించాలంటే మనకు అలాంటి అనుభవం కలగాలంటే మనం ఇట్లా ఉండాలంట కాబట్టి ఇష్టాలు ప్రజలు ఆ రీతిగా లేరు కాబట్టి ఏషియా భక్తుడు ప్రవక్త ఆ రీతికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు ఆ రీతిగా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు పహార వచ్చిన చెల్లెలు పర్వతములలోని చెల్లెలు అతనికి కోట ఎగును తప్పగా అతనికి ఆహారం దొరుకును అతని అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును చూడండి పర్వతములలోని చెల్లెలు అన్నప్పుడు పర్వతములో ఒక కోటలాగా తయారైతాయి చూడండి అంటే ఆయన ఎంతగానో మన ఆయన బిడలు కాపాడుతున్న విషయం చెప్తుంది తప్పక అతనికి ఆహారం దొరుకును కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆహారం ఇస్తాడు ఏలియా మూడున్నర సంవత్సరము వర్షం పడినప్పుడు ఆహారం లేనప్పుడు కరువు ఉన్నప్పుడు దేవుడు పోషించిందా లేదా ఖచ్చితంగా పోషించండి కాబట్టి మనం రాబోయే కాలంలో ఎంత భయంకరం ఉంటుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా మన ప్రభు మన పోషిస్తాడు ఎందుకంటే వాక్యం ఉందా ఆ రీతిగా మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేవుడు మనం ఏదో ఒక దేవుడు మార్గం చూపిస్తాడు అలాంటి విశ్వాసం నీకుందా అలాంటి ఫేతి నీలో ఉన్నప్పుడే నీకు అది మార్గం చూపిస్తానంటూ ఆయన చదువులో నిలబడాల చూడండి తర్వాత ఏమైనా తప్పక ఆహారం దొరుకును తర్వాత అతనికి అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండు అన్నప్పుడు దీ ఆయన దేవుని వాక్యం కదా ఎప్పుడు ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే అదే మనకి జీవజలం లాగా మనకి ఆ దేవుడే మనకు ఆదరణగా ఉంటాడు జీవాహారం కదా కాబట్టి అతనికి శాశ్వతంగా ఉందన్నప్పుడు ఏసు మన హృదయంలో చూసిన వాక్యం ప్రకారమే ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏసు నీలో ఉంటాడు ఆయన జీవజలం ఆయన జీవపు ఊట మన ప్రభు కాబట్టి అది ఎప్పుడు కూడా అది ఆరిపోదు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏముంది అక్కడ అలంకరింపబడిన రాజు నీవు కన్నులార చేసేది అంటే ప్రతి క్షణం నీ ప్రభు చూస్తావంట కాబట్టి ఇలాంటి ఆత్మీయమైన అనుభవంలోకి మనం పోవాలా ఎందుకంటే మనం ఇంతకాలం మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఆ రీతిగా నడిపిస్తున్నాడు కాబట్టి మన ఆత్మీయ స్థితి కూడా దినదినం మనం సంపూర్ణ స్థితికి మనం సాగిపోవాలన్న విషయం చెప్తున్నాం కాబట్టి ప్రతి దినం ప్రభు మనం చూడాలంట ఈ వాక్యం ప్రకారంగా చూడ ఎవరు చూస్తారు ఆయన అగ్నితో నిత్యం ఎవరు నివసింపగలడంటే ఆయన దహించు అగ్ని కదా ఆయన మొదట మనం నిలవాలంటే మనం ఎట్లా ఉండాలా ఆ గుణగణం చెప్తున్నా అక్కడ మేము కనులారా బహు దూరం మనం వ్యాప్తించిన దేశం మీకు అంటే ఈ నీకు ఏమి ఉందో లోకంలో ఏం జరగబోతున్నారు అని దేవుడు కన్ నీకు కనిపిస్తుందంట తర్వాత నీ హృదయ నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును చూడండి భయంకరమైన అంటే నీ హృదయంలో దేవుడు చూపిస్తాడు రాబోయే కాలంలో ఎంత భయంకరంగా జరగబోతుందో అది ఖచ్చితంగా నీకు చూపిస్తాడంట దేవుడు నువ్వు ఆయన చూడండి ఆయన చూపించాలంటే నువ్వు ఆయన సన్నిలో ఉండాలి కదా మోసే చీనా పర్వతం మీద నలభై దివరాత్రులు నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఆయన ఉపాసం ఉండి ఏం ఆహారం తెలుకున్నా ధర్మశాస్త్రం రాసిండు అక్కడ ఐదు ఖండాలు రాసిండి అక్కడ చూడండి ఆయన చెప్తూ ఉంటే దేవు దేవుడు ఆయన డిక్టేషన్ చెప్తూ ఉంటే మోస రాసుకుంటూ పోయిండు ఆ పది ఆగ్ల మటుకు ప్రభుత్వ తన స్వహస్తాలతో రాసిండు ఆది ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఐదు ఖండాలు మొత్తము మోస రాసిండు ఆ శ్రీనాయ పర్వతం మీద కాబట్టి ఆయన అగ్ని గత మడుచున్నప్పుడు ఆ పర్వతం మీద దేవుడు దిగినప్పుడు ఆ ఇష్టల ప్రజలు అంతా చలించిపోతారు వాళ్ళంతా ఆ దర్శనం అంత భయంకరమైన దర్శనం అన్నట్టు అది కాబట్టి మోస ఒక్కడ భోగలైనడు ఆయనతో ఆయన అగ్ని ఉన్నప్పుడు ఆయన చూడలేకపోయినా అయినా కానీ నిలబడడు సన్నిధిలో కాబట్టి ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఆ స్థితికి మోసేలాగా మనం ఆ స్థితికి మనం ఎదగాల అని చెప్తున్న వాచ్ అలాంటి వాళ్ళే ప్రభుతో పాటు ఉండగలరు అలాంటి వాళ్ళ కాబట్టి ఆ మనం పోవాలా అనే విషయం ప్రభు మనకి జ్ఞాపం చేస్తే చూడండి నీ హృదయం భయంకరమైన వాటిని బట్టి ధ్యానించను జన సంఖ్య రాయివాడు ఎక్కడున్నాడు కూచువాడు ఎక్కడున్నాడు ఎవరు చూస్తారు ఎవరు సంఖ్య లెక్క చేస్తారు చూడ బురుదులను లెక్కించే వాళ్ళ వాడు ఎక్కడున్నాడు చూడని నాగరకం లేని ఆ జనము గ్రహీంపు లేని గంభీర భాష నీకు తెలియని అన్ని భాష పలుకు జనములను ఇదికనే చూడవు కాబట్టి ఇవన్నీ ఇక్కడ మన చూస్తే ఇవన్నీ మన ప్రభుకే సాదృష్యం కాబట్టి వాళ్ళు ఏ రీతిగా తిరిగి ఆయన సన్నిధికి మళ్ళా ఆయన విషయం ఇస్రాయల్ ప్రజలంతా ఆ రీతికి విషయం అక్కడ జ్ఞాపకం చేయవలసింది కానీ ఈ ఇక్కడ ఏంటంటే ఆయన అంతగా ఆయన సన్నిధిగా ఉన్నప్పుడు ఆయన గుడారంలో ఆయన మాట్లాడినప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఈరోధంగా తిరుగుపడతానని చేసినారు కాబట్టి ఇక ఈ రోజు మనకు దేవుడు చూపించిన విషయం ఏంటంటే ఇలాంటి ఇలాంటి శ్రమల కాలంలో దేవుడు నేను కాపాడుతాడు మరి విశేషం ఏంటంటే నువ్వు ఆయనతో నిలబడాలా అగ్ని వంటి ఉన్నప్పుడు నువ్వు అగ్నికి ఆహుతి కావాలన్నప్పుడు నువ్వు అగ్ని గుండ శ్రమలో పోక తప్పదు మనం పోయేది ఇరుకు మార్గం ఆ ఇరుకు మార్గంలో కూడా దేవుడు మనకు విశాలతో కలుగు చేస్తాడు ఎందుకంటే ఇరుకు మార్గం పెట్టేటప్పుడు నీలో ఎలాంటి భారం ఉండకూడదు నువ్వు నువ్వు నువ్వు పోయేది ఇరుకు మార్గంలో నీకు ఏదో భారం పెట్టుకుంటే నువ్వు పోలేవు కాబట్టి ఈ లోకాధిపైన భారంలో ఈ లోకాధిపతి విధానంలో మనం పొత్తుకుంటే మనం ముందుకు పోలేం కాబట్టి సంపూర్ణంగా ఆయన సమర్థించుకోవాలా ఈ శ్రమల కాలాన్ని కాపాడే దేవుడు ఏ విషయంలో మనం భయపడద్దు ఎందుకు ఆ రీతిగా మనల్ని ఆ రీతిగా నడిపిస్తానప్పుడు ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను ఏంటంటే ఆయన దృష్టిలో మనం ఎట్లా ఉండాలా ఆయన విషయము మనకి దేవుడు చూపిస్తున్నాను చూడండి ఎప్పేసి రాసిన పత్రిక ఒకటే ఆదం వచ్చిన ఏమిటంటే మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవాలని చూడండి మనం ఎట్లా ఉండాలంటే ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలంట నిర్దోషులు ఉండాలంటే మళ్ళీ ఎలాంటి దోషం ఉండదు అట్లా మనం తయారు చేసుకోవాలి మన జీవితాలని ఎందుకంటే మనం ఏదో ఒక పాపంలో పడుతూ ఉంటుంది కానీ మనం ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన కృపణ అడిగి ఆయన కనికిరం పొందుకొని మళ్ళీ అలాంటి పాపం చేయకుండా అది సంపూర్ణం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలని విషయం చెప్తున్నా అక్కడ ఎందుకంటే ఆయన తిరిగొచ్చే టైంకి మనం ఆ రీతిగా లేకపోతే ఆయనతో మన నిలబడలేము ఒకనొక రోజు ఈ లోకమంతా రొమ్ము కొట్టుకుంటూ సకల గోతునం వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతారు ఆ టైంలో కాబట్టి నువ్వు పరిగెత్తుకోకుండా ఆయన ముఖాముఖిగా నువ్వు ఆయన దిగొచ్చే టైంకి నువ్వు పరిగెత్తిపోతే నువ్వు నిలబడలేకపోతే నీ నీ నీ రక్షణ పోయినట్టే ఇంతకాలం ప్రయాణిస్తే కూడా అందుకు మనం అంత పర్ఫెక్ట్ గా జీవించాలని మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అతిటా నిలబడాలి అతీలో నువ్వు నిలబడగలవా అని చూపిస్తాను అక్కడ పద్నాలుగో అధ్యయంలో కాబట్టి మనం ఈ సమల కాలంలో మనం భయపడద్దు ఏ విషయంలో భయపడద్దు ఎందుకంటే భయపడదు ఎందుకు చెప్పాడు భయం వస్తుంది కాబట్టి భయపడొద్దు అని కాబట్టి మనం భయం వస్తుంది చెప్పినప్పుడు మనం ఏం భయం వస్తుంది కాబట్టి నేను భయపడకుండా ఉంటా నా ప్రభునని భయం ధీమా మనకు రావాలన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము తన ఎదుట నిర్దోషమును పరిశుద్ధములను నిర్దోషమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకుని చూడండి ఇది ఇప్పుడుది కాదు అన్నట్టు ప్రణాళిక దేవుని ప్రణాళిక ఇప్పుడుది కాదు జగత్తి పునాది వేయడానికి ఈ సృష్టికి ముందే మనం ఉన్నామని వాక్యం చెప్తుంది కాబట్టి ఇక మనం నిన్న చూసిన వాక్యంలో అబ్రహాము అబ్రహాని లేవి మెలిపిసేదే కలుసుకున్నప్పుడు లేవి అబ్రహాం గర్భం ఉన్నట్టు మనం చూస్తాం అంటే సృష్టికి ముందే మనం ఉన్నమన్నట్టు ఇవన్నీ మనకి ఎప్పుడు మనకి తెలవాలన్నట్టు మనం అందుకే కదా ఆ వాక్యం చెప్తుంది నీ హృదయం భయంకర వారి ధ్యానించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి రాబోయే కట్ట ఇప్పుడు మనకు అర్థమవుతున్న కనెక్షన్ వాక్యం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలా ఏంటంటే ఏర్పరచుకోనను చూడండి ఆయన ఏర్పచుకొని తర్వాత ఐదో అధ్యయం ఇరవై ఏం చెప్తుందంటే అది నిస్ అది కలంకమైనను మడతనైనను అట్టిది మరి ఏదైనాను లేక కాబట్టి సంఘం అనేది దేవుని బిడెల సహవాసం ఎట్లా ఉండాలంటే అది కలంకం అనేది ఏ కలంకం ఉండద్దు ఎలాంటి మడత ఉండొద్దు ఎలాంటి డాగు మచ్చ ఉండద్దు ఏదైనా సరే లేక పరిశుద్ధం గాను అని చెప్తున్నా తర్వాత ఇరవై ఏడో నిర్దోషమైనది గాను అంటే ఇందాక విషయ గ్రంథం చూసింది నిర్దోషిగా ఉండాలని చెప్తున్నా కదా కాబట్టి నిర్దోషమైనది గాను మహిమ గల గాను కాబట్టి మహిమ అంటే ఆయన మహిమను పొందుకునే ఉండాలి కాబట్టి ఈ రోజు సంఘాలు అది కనిపించదు స్వార్థ పైన విధి విధానం ఉంటాయి అవన్నీ ఉంటాయి రకరకాలమైన ఆచారాలు ఉంటాయి కానీ సంఘం ఎట్లా ఉండాలనేది ఇక్కడ చెప్తుంది వాక్యం ఆ రీతి ఎక్కడున్న సంఘాలు ఈరోజు కాబట్టి అన్ని పాలిటిక్స్ లాగా తయారైపోయినాయినట్టు కాబట్టి ఆ రీతి ఉండొద్దు అని విషయం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ అది కలంకమైనను మడత అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధము గాను ఉండాలా నిర్దోషమైనది గాను ఆయన తన ఎదుట దాని నిలబెట్టవాలనని చూడండి ఆయన ప్రయాసమే చూడండి ఏసు ఎందుకు ఆ రీతిగా ఆయన శ్రమలుగుండబోయింది ఆయన మరణించింది ఎందుకంటే పాపం నుంచి మనసు విడుదల కల్పించి సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టాలా ఒకనొక రోజు అనేది ఆయన ప్రణాళిక అన్నట్టు ఆయన ఎదుట నిలబెట్టవాలని వాక్యముతో అందుకే చాలా అర్థం అని ఎందుకు అంతగా వాక్యాన్ని మనకు ప్రాధాన్యత ఇస్తామన్నప్పుడు బైబిల్ స్టడీలో మనం మన కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ఇంతగా అంతగా టైం స్పెండ్ చేస్తంటే వాక్యంతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్ర పరిచంటే ప్రతిరోజు దేవుని వాక్యము మనం పరిశుద్ధ పరిచ్రబడతానే ఉండాల యవనస్తులు దేని చేత తమ నవ నడకలు శుద్ధీకరిస్తుంటే కేవలం దేవుని వాకించేతను వాక్యం కీర్తన గణంలో కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేయి ఎంత వర్షం చేయి కానీ నువ్వు శుద్ధీకరింపబడవు ప్రార్థనని నీ విన్నపం నీ ప్రభుకు నీ విన్నపాలు చెప్పుకోవటం ఆరాధన అన్నప్పుడు ఆయన సృష్టికర్త నీ దేవుడిగా నువ్వు కానీ నువ్వు ఎట్లా శుద్ధీంకరింపబడతావు అంటే కేవలం దేవుని వాకించేతనే కాబట్టి అందుకే మనం ప్రతిరోజు మనం బైబిల్ వాక్యం చదువుతాం ఎంతగా ఇంట్రెస్ట్ చేస్తాం బైబుల్లో చాలా మంది బైబుల్ కాబట్టి చదవాల బైబుల్ చదివినప్పుడే మనం మన హృదయం శుద్ధీకరింబడతా ఉంటుంది నువ్వు చదువుతూ ఉంటే నీలో ఏదైనా బలహీతం ఉంటే అక్కడ కనిపిస్తుంటుంది అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ అప్పుడు శుద్ధీకరింపబడుతూ అప్పుడు నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటుంది అంటూ అట్లా ఉండాలా సంఘం అనే విషయం చెప్తున్నా అట్లా ఉన్న వాళ్ళే ఆయన ఎదుట నిలబడగలరు అని వాక్యం చెప్తుంది ఆ చూడండి ఏముంద నిర్దోషం గాను మహిమగల సంఘం ఆయన తన ఎదుట నిల దాన్ని నిలబెట్టవలనని వాక్యముతో ఉదక స్థానము చేత అంటే వాక్యంతో సంపూర్ణంగా మనం నానబడాల మన జీవితంలో సంపూర్ణంగా నానబడాల జీవజ నానబడి దాన్ని అంటే వాక్యంతోనే మనం పవిత్ర పరచబడతాము అని చెప్తున్న వాక్యం తర్వాత పరిశుద్ధ పరచ పరచుటకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను అలలుగా ఎందుకు ఆయన అప్పగించుకునే తెలువలు ఇది విషయం అన్నట్టు కాబట్టి చెడు ఎంత గొప్ప దేవుడు మన ప్రభు ఆయన ఎదుట అంత గొప్ప సర్వశక్తి గల ఎదుట మనం నిలబడాలంటే అగ్ని ఉన్న మనం భయపడతామా కాబట్టి ఆయన దహించే అగ్ని కదా కాబట్టి ఆయన ఆయన బిడలమైన మనం కూడా అది మనం దహించదు కాబట్టి ఆయన అగ్ని అన్నప్పుడు ఆయన మహిమ ఆయన నిత్యశక్తి మనము అందులో మనం ఒకనొక దేని మనం ప్రవేశిస్తాం కదా ఆయన మహిమలో ప్రవేశిస్తూ మనం ఆయన తిరిగి వచ్చినప్పుడు మహిమ శరీరం పొందుకుంటాం మనం అంతా కాబట్టి అలాంటి సేవా జీవితంలో మనం ఉండాలా అలాంటి పరిశుద్ధంగా నిర్దోషంగా మనం సంపూర్ణ జీవితాలు సమర్పించుకుని ప్రభు కొరకు జీవించాలి ఇంతకాలం మనం ఏదో మనం జీవించడం కానీ ఇక్కడి నుంచి అయినా కానీ మనం సంపూర్ణంగానే సమర్పించుకొని ఆయన వాక్యంతో మనం ప్రతిరోజు శుద్ధీకరింపబడాలా అప్పుడే ఆయనైతే నిలబడరు అక్కడ ఎందుకు క్వశ్చన్ లాగా ప్రశ్న లాగా ఏం అక్కడ పదిహేను వచ్చినంలో ఎవరు నిలబడగలరు ఆయన గుడారంలో ఆ రీతికి ఎవరు నిలబడగలరు ఏ ప్రభు దగ్గర నిలబడాలంటే అంత అంత పరిధిత ఎవరు ఎవరున్నారు అన్నప్పుడు అక్కడ ఆయన ఆ రీతికి ఎవరు నిలబడలేరు కానీ ఆయన మరణం ద్వారా మనం నిలబెట్టాలని చెప్పి ప్రభు తన్నుతో అప్పగించుకున్నాడు ఆ సంఘాన్ని తన వాక్యమైన ఉదక స్థానం చేత పవిత్ర పరిచి తన్నుతో అప్పగించుకున్నాడు మన ప్రభు కాబట్టి మన ఆత్మ మన జీవితం అర్థం చేసుకోవాలా అనేక జీవితాలలో మనం ఉదక స్థానం దేవుని వాక్యం ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో వాళ్ళు సంపూర్ణ వాళ్ళ జీతాలు ఆ వాక్యం చేయడం శుద్ధీకరింపబడి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సందులో మనం నిలబెట్టగలం మనం నిలబెట్టాలందరినీ ఇదిగో ప్రభావం ఇన్ని ఆత్మల్ని తీసుకొచ్చిన ప్రభావం సన్నిధి కానీ మనం పంటని ఆ పంటని అప్పజెప్పాలి మనం విడికటి విత్తనాలు విత్తుతూ కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో ప్రణాలు మోసుకుని కీతల గణాలు చూస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఎంతో దుఃఖంలో బాధలో ఉన్నా కానీ కానీ ఒకనొక దినం మనం మన సంతోషం ఎంతో పరిపూర్ణమైందంట కానీ అలాంటి టైంలో కూడా దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు కాబట్టి సమాధానం ఇస్త లోకస్తుల్లోకి ఆదరణ ఉండదు వాళ్ళ ఓదార్స్ కానీ సంపూర్ణ ఆదరణ సమాధానం మన ప్రభుత్వ యువతను నీ కష్టాల్లో ఉన్నా కానీ మీకు ఆదరణ కలుగుతూ ఉంటుంది మీకు సంతోషం ఉంటుంది ఎక్కలేని ఆనందం ఉంటుంది నీకు భయపడమన్నట్టు ఎందుకు నీ ప్రభు పాటు ఉన్నాడు ఆయన ఆత్మ నీలో ఉంది కనుక కాబట్టి ఆ స్థితికి మన అందరినీ అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని అవకాశం ఉంటే ఎప్పుడన్నా మళ్ళా ఈ వాకిని ఇంకా మనం ఎక్స్టెండ్ చేద్దాము ఈ వాకిని ఇంకా నేను సంపూర్ణ ఇది నాకు ఇంకా అర్థం కాలేదు ఇంకా హిందో హిందో మిస్టరీ ఉంది ఈ వాక్యంలో కాబట్టి ఆయన కృపదారు నడిపిస్తాను సంపూర్ణ నమ్ముతున్నాను దేవుడు యొక్క చిన్న వాక్యం జీవించిన కాక చిన్నగా ప్రార్థన చేసినాం పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నత జీవం గల తండ్రి జీవాధిపతినికి వర్ణాలి సయ్య మీరు ఎంతో పరిశుద్ధమైన దేవుడు ప్రవ్వ మీదుట నిలబడాలంటే ప్రభ మేవి ఇంకా ఎంతో పరిశుద్ధం ఉండాలా ఎందుకంటే మీకు పరిశుద్ధత మీ నుంచే రావాలా ప్రభావ ఈ లోకంలో ఎక్కడ పరిశుద్ధత లేదు కేవలం మీరే పరిశుద్ధులు ప్రవ్వ మీరు తప్ప ఎవరు లేరు కాబట్టి ఆ పరిశుద్ధమైన మీరు ప్రవ మా కొరకు పాపలున్న మా కొరకు మీరు అప్పజెప్పుకున్నారు నిర్దోషంగాను మీకు ఉదకంతో స్నానం చేసి మమ్మల్ని శుద్ధీకరించి ఓ ప్రభావ శుద్ధి మీ ఎదుటి నిలబెట్టాలని ప్రవ్వ జగతి పునాది వేబడక ముందు ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మీ మైమ కొరకునైనా కాలంలో సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు చొప్పున మీరు ఈ లోకానికి వచ్చే ప్రవ అది సంపూర్ణంగా నెరవేర్చినారు మీకు మరణ భూస్థాపన పురుద్ధార ప్రభ మమ్మల్ని అబ్రహామ సంతానంగా మార్చుకున్నారు ప్రభావ వాగ్దాలని మాకు అనుగరించినారు ప్రభావ ఆ రీతిగా ప్రభా మరి విశేషంగా ప్రభా యాజకత్వాన్ని మీరు మాకు అనుగరించినారు యాజకత్వం మాకు అనుగరించినారు ప్రభావ మెలికి ఒక క్రమంలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన ప్రభావ మరణం ద్వారా ప్రభావ దాన్ని నీకు అందాలు ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినారు అయినా ఇక ధన్యత ప్రతి ఒక్క గిడపు అందుకోవాలి ప్రభా అయినా మీరు ఆఖరి తొరిగింది అయినా భయంకరమైన కాలంలో ఉంటున్నాం క్రమలతో కాలంలో ఈ శ్రమంలో ప్రభా ఎవరు కూడా కదిలింపబడుకున్న ప్రతి ఒక్కరు ప్రభ నా తన సంపూర్ణంగా ప్రభ మీ మీద ఆధారపడి స్థిరంగా నిలిచి ప్రభావ మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ దుష్టుడు భయంకరంగా విజృంభిస్తున్న ప్రభావ ఎవడు మింగదో అని ఓ ప్రభావి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభావ వాడిని మేము ఎదిరించాలా ప్రభావ స్త్రీలో మేము ఎదిరించాలా వాడిని ప్రభావ తొక్కాలా ప్రభావ అలాంటి సేవా జీవితాలు మేము నడిపించమంత ఆదిష్టమైన దేని విషయంలో విశ్వాసంతో మేము ముందుకు పోవాలా ఎన్నో విషయాలు మీరు మాకు లాక్డౌన్ లో ప్రభావ మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలా ఏ రీతిగా ప్రభావ సమస్యలతో మేము మాట్లాడాలని విషయం మీరు మాకు బయలుపరిచిన అది విశ్వాసంతో మేము ప్రాక్టీస్ చేయాలా ఎన్నో అద్భుతాలు చేసినా ప్రభావ అది నిదర్శనం ప్రభావ రాబోయే దినాల్లో ఇంకో విశేషమైన అద్భుతాలు మేము చూడాలి మా జీతాలలో ఓ ప్రభావ ప్రతి అవయవాలతో నేను మాట్లాడాలా ప్రభావ ఏసు ప్రభావ దావిద్రాజు మాట్లాడిన ప్రభావ నా ప్రాణమా నా అంతరం ఉన్న దేని గురించి నువ్వు దేని గురించి చింతించాను ఆయనే దేవుడు ఆయన నమ్ముకొని మౌనంగా ఉండమన్నారు ప్రభావ కాబట్టి దావిద్రాజు అవయవాలతో మాట్లాడిన ప్రభావ అది వింటాయి ప్రభావ కాబట్టి మేము కూడా ప్రభావ రోగాలతో మేము మాట్లాడాలా అవి గద్దిస్తే వెళ్ళిపోతాయి ప్రభా రోగాల ఎందుకంటే ఆ అధికారం ఆ మాకు మీరు మాకు అనుగ్రహించినారు నీకు వన్నాాలి ప్రభావ థ్యాంక్ యూ ట్యాంక్ యూలో ప్రభావ నీకు వన్నాలి ప్రభావ నీకు అభిషేకం ప్రతి ఒక్క బిడగా ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ మీరు ముద్రించుకొని ప్రభావ నీకు సీలింగ్ టైంలో మేము ఉంటున్నాం ప్రభావ ఎండు టైంలో మేము ఉంటున్నాం ప్రతి బిడని ముద్రించుకొని అయినా గొప్పదేవా ఇంకా ఎంతో మంది ఆ సీలింగ్ లోకి రావాలా ప్రభావ అనకండి నశించిపోతున్న ఆత్మల ప్రభావ ఎంతో రక్షణ పొందాలా ప్రభావ వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపరచండి ఆ కలవరిశ్రీలో మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ఆయన పత్తి బిడ్డను స్వస్థపచ్చండి మీరు చేసేసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రభావ సంపూర్ణని స్వస్థత అనుగురించండి ప్రభావ తన విశ్వాసాన్ని మీరు బలపర్చండి తన బంధువులు తన మీరు ప్రభావ మీరు బలపరచండి స్వస్థతలు అనుగరించండి సుమన్ గారి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శోభరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసి స్వస్థత అనుగరించి ప్రభావ మీకు గొప్ప సాక్షిని పెట్టుకొని ప్రవా సిస్టర్ ఇంకా మీరు బలపరి సంపూర్దలు నడిపించి నువ్వు మీకు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకొని ప్రవ్వ గ్రూప్లో ప్రతి బ్రదర్స్ కుటుంబాల వరకు అందరూ మీ జీవించి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకుని అయినా ఇంకెంతమంది ప్రభావ ఆరంలో పాల్గొని అందరూ కూడా జీవించి ఆశ్రదించి గొప్ప సాక్షిని పెట్టుకుని రాకుడు సిద్ధపరుచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుధ ప్రార్థించిన నాం తండ్రి ఆ మేన్ ఆ పరిశుభ్రండి దేవాసూ ప్రభ నీకు లెక్కలేని బందారు ప్రభా కృతజ్ఞత ఆస్తుల దేవా ప్రభ మరి వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవ నీకు వందనారు ప్రభ దేవాసూ ప్రభ మేము నీ యొక్క వాక్యం విన్నది ప్రభ దాని ప్రకారం మేము ప్రభా దేవా మాకు మాలో ఎలాంటి తప్పులైతే ఉన్నాయో మాకు చూపించండి ప్రభ మేము సరి చేసుకోవాలి ప్రభా ఏసు ప్రభా మళ్ళీ మేము మారమంచుకుంది ప్రభ నీ సన్నిధిలో ఉండాలా ప్రభా ఏ సైనికులు లేకలేని వందనాల ప్రభా దేవాసూ ప్రభావ ప్రతి ఒక్క తప్పులు ప్రభావ ఏదైతే చేస్తున్నా ప్రభా అది మీరు మాకు చూపించని ప్రభా నీకు ప్రభావం మాలో ఏదైతే అసహకరంగా ఉందో ప్రభా అది తీసివేయండి ప్రభవ దేవాసూ ప్రభా నీ అందు ప్రభావ మేము భయం భక్తి కలిగి నడుచుకోవాలా ప్రభా దేవాసూ ప్రభావ మీరు మాకు సాహిముదాయించిన ప్రభా దేవాస ప్రభావ ప్రతి దాంట్లో కూడా ప్రభా కరెక్ట్ గా ఉండి మేము నడుచుకోని ప్రభా దీంట్లో కూడా ప్రభావ మేము తెలిగిపోకుండా మీరు మాకు సాహిం దాయించను ప్రభా దేవానికి బంధు ప్రభావ ప్రతి ఒక్క బిడెం ప్రభావ ఆ యొక్క తెగల నుంచి కాపాడని ప్రభావ వచ్చిన వారికి అందరికి గొడప్రభ కోవిడ్ ప్రభా ఎంతమందికి అయితే వచ్చిన ప్రభావ వారి నందరిని జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారిని నందరిని గొడప్రభ వారి కప్పలం క్షేమించే ప్రభాన్ని హస్తంతో తాకి ముట్టి ప్రభా ఏసుకృతనామాను స్వస్థపరిచని ప్రభావ్యాక్సిన్ నుంచి గొడవ ప్రభావం తప్పించని ప్రభా దేవా మరి కఠినమైన దినాలలో గొడప్రభ మరి ప్రభా బిడల్ని ఏర్పరచుకున్న దేవరో ప్రభావ వారి నందిని కూడా ప్రభావం తప్పించే దేవరో ప్రభా ఏసు ప్రభ మరి మా అందరిని కూడా ప్రభా తప్పించండి ప్రభా ఏసు ప్రభ చివరి వరకు ప్రభావ నీ యొక్క రక్షణ ప్రణాళిక ప్రభా మేము చివరి వరకు నిలబడాలి ప్రభా సాక్షి బిడలుగా నిలబడాలి ప్రభా ఏసరి మీరే మాకు సాయం దండి యొక్క జ్ఞానం చతనించను ప్రభా ఈ యొక్క అక్కడికి అందరిని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నారు వైరస్ ప్రజలందరికీ మనందరికీ సదాకాలం తోడైన మెయిన్ ఆ మెయిన్